తర్వాత క్రియా విశేష బహుళం ఇది ఒక ప్రిన్సిపుల్ మహాత్ములు చెప్తారు గమనించి చెప్తారు అనుభవాన్ని బట్టి చెప్తారు కర్మ అన్నది రిచువల్స్ దే ఆర్ సెల్ఫ్ పర్పెచువేటింగ్ అని అంటారు మీరు కామ్య కర్మలలో ప్రవేశిస్తే వాటికి ఒక అవధి అంటూ ఉండదు అవి అలాగా ఉంటాయి అంచేతనే మీరు ఈ రిచువల్స్ సెక్షన్లో మీరు చూడండి మధ్యాహ్నం పన్నెండున్నరకి భోజనం వడ్డిస్తారని అనుకుంటే మూడింటికి వడ్డిస్తారు అది లెక్కది ఎందుకంటే ఆ రిచువల్ తె ఒకసారి ఒక ఒక సన్యాసి యజ్ఞం చేశారు సన్యాసి ఎందుకు యజ్ఞం చేయడం ఎందుకు సన్యాసి ఎవరైనా చేస్తే ఎంకరేజ్ చేయొచ్చు ఆయనే పూనుకుని యజ్ఞం చేయడం చేశారు చేస్తే నన్ను పిలిచా నన్ను పిలిస్తే అబ్బా నన్ను ఎందుకు హింసపడతారో నేను ఏదో కాలక్షేపం చేసుకుంటున్నా కళలేదు అలా కాదు సార్ మీరు రాలేదు అంత క్రితం సార్ రాలేదు మీరు వచ్చి తీరాలి అని నా మీద ఒక రకమైన ప్రెషర్ పెడితే అది నిజమే పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలే అని వెళ్ళాను వెళితే ఏదైనా ఒక సందర్భం ఉపన్యాసం గంటసేపు ఉపన్యాసం సరే అక్కడికి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 అలా కాకుండా స్వామిజీ మీకు భోజనం వేళైనట్టుంది భోజనం చెతురు కానీ రండి అంటే ఆ కర్మ మాట దాంట్లో ప్రవేశపెట్టకుండా మీరు కర్మదారి కర్మలు నడిపించండి బోయినం మీరు ఏర్పాటు చేసేయండి అని మీరు డెసిషన్ తీసేసుకుని నాతోటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పకుండగా స్వామీజీ భోజనం వేలైంది లేవండి అంటే నేను వెంటనే లేచేస్తాను మీరేమీ ఇంకా సందేహం తక్కర్లేదు దాంట్లో అలా అనుకుండగా ఇంకా మహానైవేద్యం కాలేదు అది ఇంకో గంటలో అవుతుంది ఈ లోపల మీరు వేరే భోజనం చేసేస్తానంటే మటుకు మేము ఏర్పాటు చేస్తాము అంటే నేను అంటాను అక్షలండాను అని అలాగంటే క్లాజులు అన్నీ పెట్టి క్యావియట్లు పెట్టి ఇన్వైట్ చేస్తే ఏమంటాం నేను అన్నాను మహానైవేద్యం లేకుండా భోజనం ఏం చేస్తానండి కానివ్వండి అని అన్నాను ఆఖరికి మూడు ఉన్నారా అయిన మూడున్నారా ఆయన నక్షత్రహోమం అయింది నక్షత్రహోమం చేస్తే ఇలాగా నక్షత్ర హోమం చేసిన తర్వాత మరి తిథి హోమం చేయొద్దా నక్షత్రాలకి స్వాహాకారాలు చెప్పినప్పుడు తిథులకి స్వాహాకారాలు తిథులకి చెప్పినప్పుడు వారాలకి వారాలకు చెప్పినప్పుడు రాత్రిం అహోరాత్రాలకి చెప్పాలి ఆ తర్వాత గ్రహాలకు చెప్పాలి గ్రహానికి చెప్పినట్లయితే గ్రహం ఉంటే అధిదేవత ప్రత్యధి దేవత సహిత చెప్పాలి ఒక గ్రహము గ్రహాధిదేవత ప్రత్యధి దేవత మళ్ళీ మూడేసి స్వాహాకారాలు ఇలా మొదలుపెట్టి మూడున్నరా మూడున్నరకి రెండు మెచ్చుకుతుంది ఆ తర్వాత ఉపన్యాసం ఏం ఉపన్యాసం చెప్తాన్నాము సరే మరి వెళ్ళింది ఇంత కష్టపడి వెళ్ళింది చెప్పడానికే కదా సరే ఒక పావు గంట ఏదో చెప్పాలి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకు అనుకూలంగా ఏదో చెప్పాలి మంచి యజ్ఞం చేస్తున్నారు సమాజ కళ్యాణం జరుగుతున్నారు ఏదో దట్ దిర్ ఈజ్ సౌండ్ థిర్ ఇట్ ఆల్సో కదా చెప్పడం రోజంతా కూడా చాలా శ్రమతో కూడ సో క్రియా విశేష బహుధా ఇట్ ఈస్ సెల్ఫ్ పర్పచ్యువేటింగ్ కర్మ అంటే సెల్ఫ్ పెర్పచ్యువేట్ ఏంటి అది ఇట్ నెవర్ హెండ్స్ ఒకదానించి ఇంట్టుకో దాంట్లో ఇట్ లీడ్స్ ఫ్రమ్ వన్ ఇంటూ దేదా ఫ్రమ్ వన్ ఇంటూ దేదా రాధ రాధర్ అలాగే వెళ్తూనే ఉంటుంది భోగ ఐశ్వర్య ప్రతి వీట ఈ ఇంతటి విస్తారమైనటువంటి కామ్యకర్మల యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే భోగము ఐశ్వర్యము అనే ఫలము ప్రతి అంటే టు ఇట్ ఇస్ ఆల్ గేర్డ్ టువర్డ్స్ వాట్ భోగము అంటే ఇంద్రియ భోగములు సెన్స్ ప్రెషర్స్ అండ్ దెన్ ఈ సెన్స్ ప్రెషర్స్ అన్నవి చాలా కాస్ట్లీగా ఉంటాయి మీరేదో శరీర యాత్ర అన్నట్టుగా జీవిస్తే కాస్ట్ ఏమి శరీర యాత్రకి కాస్ట్ ఏమి పూట పోయినానికి చాలా చీప్ అది చాలా చవక దాంట్లో కాస్ట్ ఏముంది కానీ భోగాలు చాలా కాస్ట్లీ పడతాయి కాబట్టి భోగములు కావాలి అంటే భోగాలతో పాటు ఐశ్వర్యం కూడా కావాలి కాస్ట్లీ లైఫ్ అంటారు హై కాస్ట్ మెయింటెనెన్స్ అని అంటారు హయ్యర్ అండ్ అనో హై కాస్ట్ మెయింటెనెన్స్ అనో అంటారు గెస్ట్ని పిలిచినప్పుడు ఒకప్పుడు మీకు లోకా లో మెయింటెనెన్స్ హై మెయింటెనెన్స్ గెస్ట్ యొక్క లక్షణాన్ని బట్టి సో హై అండ్ మెయింటె హై కాస్ట్ మెయింటెనెన్స్లో పడిపోతుంది ఆ గెస్ట్ ఆ గెస్ట్ను ఓ రోజు నిలబెట్టాలంటే మీకు థౌజండ్ రూపీస్ ఖర్చు అలా ఉంటుంది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 కామరా ఇంతే ఏదో కామపరాహ కామపరాయణిపోతారు ఏవో కోరికలు ఎండ్లెస్ ఎండ్లెస్ కోరికలు ఏవేవో కోరికలు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది అసలు గాడ్ ఫర్ బిడ్ ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం అనుకోండి ఏదో వీలైనంత తొందరలో రోగం తగ్గి అక్కడి నుంచి బయటపడాలి అని ఒక కోరిక వచ్చేసి ఫెయిర్ ఇంకా దాంట్లో మళ్ళీ దాంట్లో దాంట్లో కోరిక ఈ వార్డు నుంచి ఆ వార్డుకి వెళ్తే మంచిది ఆ వార్డులో స్పెషల్ రూమ్ ఉంటే మంచిది స్పెషల్ రూమ్ ఎక్కడ ఇస్తారు హాస్పిటల్లోనే ఇస్తారు కానీ ఇంక ఇట్ ఇస్ నాట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ది సేమ్ ప్లేస్ సో మీరు ఫైనల్గా హాస్పిటల్లో ఉన్నట్లే ఆ స్పెషల్ రూమ్లో ఎయిర్ కండిషన్ ఉంటే బాగుంటుంది అంటే దాంట్లో టీవీ ఉంటే బాగుంటుంది దాంట్లో ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది ఏమేమో కోరికలు దాని మీద మళ్ళీ రికమెండేషన్లు లంచాలు ఇదంతా రోగిష్టివాడు చేస్తూ ఉంటాడు మనందరిలో ఎందుకు ఇవన్నీ చేయటం తొందరగా అక్కడి నుంచి బయటపడే ఉపాయం చూసుకోవాలి కానీ సో మొత్తానికి యాటిట్యూడ్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ ఎనీ గివెన్ టాస్క్ తప్పు కాదు యాటిట్యూడ్ ప్రతిచోట మేనిఫులేట్ చేసేటువంటి లక్షణం ఆ ఉన్న పరిస్థితుల్ని నాకు అనుకూలంగా మలుచుకోవాలి నా భోగాలకు అనుకూలంగా ఉండాలి అని తర్వాత నేను ఇంకోటి అనుకున్నా మొన్ననే అనుకున్నా ఈ అనుకున్నది కరెక్టో కాదు మీరే చెప్పండి అల్టిమేట్గా ప్రమాణం మీరే తిరుపతి పై కొండ మీదకి వెళ్తాం కదా భక్తులకి సౌకర్యములు అని ఒకటి మొదలు పెడతారు ఏమిటి సౌకర్యాలు కావాలి భక్తులకి ఏమన్నా దానికి ఆ సౌకర్యములు ఉన్నదానికి ఒక అవధి ఉన్నదా ఏం సౌకర్యాలు కావాలి అన్నమాచార్యులు తిరుపతి కొండకి వెళ్ళి ఆరాధించినప్పుడు ఏం సౌకర్యాలు ఉన్నాయి ఆయనకి నిజంగా భక్తులు పాపం వస్తారు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని ఎంతో తపస్సు చేస్తారు క్యూల్లో కష్టపడతారు అన్ని చోట్ల కష్టపడతారు నడిచి ఎక్కుతారు మెట్లు వాళ్ళు వాళ్ళు ఏ సౌకర్యాలను అపేక్షిస్తున్నారు భక్తులకు సౌకర్యములు ఈ పని ఇది కార్యక్రమం ఈ కార్యక్రమం ఎవరు చేస్తారు దేవాలయం వాళ్ళు చేస్తారు ఏదో ప్రైవేట్ ఏజెన్సీ ఏడిచిందంటే పోనీ పద్ధతిగా ఉంటుంది అది కాదు దేవాలయం వాళ్ళది పూచియ్య ఏమిటి సౌకర్యాలు చేస్తారు అంటే మూడో లేకపోతే ఐదో గ్రేడ్స్ నిర్మాణం చేస్తారు మకాములు ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అలాగా వైసో భక్తులు అని అన్నప్పుడు ఇన్ని గ్రేడ్స్ ఎందుకు అందరికీ యూనిఫామ్గా రూము అందరికీ రూములు ఇస్తాము వచ్చి రూముంటుంది రూము బాత్రూము ఉంటుంది రూమ్ ఇస్తాము బస్ అందరికీ యూనిఫామ్గా ఏదో వ్యవస్థ చేయొచ్చు కదా కాదు ఎయిర్ కండిషన్ రూమ్స్ స్వీట్స్ స్వీట్స్ ఉంటాయి అక్కడ పైన తర్వాత ఇంకా ఏవేవో టీవీ ఉన్న రూమ్స్ టీవీ లేని రూమ్స్ ఈ భోగాలు ఆ భోగాలు ఇవన్నీ కూడా దేవాలయంలో దేవస్థానం వాళ్ళు ఎందుకు చేయాలి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి ఇవే భక్తులకి సౌకర్యాలు అంటే తలదాచుకుంటూ రూము భోజనం ఏర్పాటు చేసి అంతవరకు లిమిట్ పెట్టుకోవచ్చు వాళ్ళలా పెట్టుకో భక్తులకి సౌకర్యాలు అని మొదలుపెట్టి ఆ దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయం కూడా కోట్ల ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతారు వాళ్ళకి భాగవతం పుస్తకం వేస్తే వాళ్ళకేంటి లాభం దాంట్లో వాళ్ళకి మిగిలిదేమి ఉండదు దాంట్లోనూ మిగులు వస్తున్నారు రాంగ్ పేపరు న్యూస్ ప్రింట్ పేపర్ ఉపయోగించేసి దాంట్లో కూడా మిగులుస్తున్నారు అది వేరే సంగతి బట్ స్టిల్ ఒక రెండు కోట్లు పెట్టి ఇక్కడ ఒక బిల్డింగ్ కడతాను ఇలా కడుతూనే ఉంటారు ఎండ్లెస్ ప్రాజెక్ట్స్ ఇదంతా భక్తులు వీఐపీస్ బిల్డింగ్స్ సపరేట్ డూప్లెక్స్ బిల్డింగ్స్ సపరేట్ హౌసెస్ మినిస్టర్స్ బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ ఆ మొత్తం అక్కడ ఉండే ఫారెస్ట్ అంతా తాగలిపెట్టేస్తారు అన్నీ కడుతూ ఉంటారు వైశద్ధేడు అని అది అర్థం అర్థం అవుతుంది చెప్పండి సో భోగైశ్వర్య గతి అక్కడ కూడా భోగ భోగవాసనని పట్టుకుపోవటం కామపరాహ ఇచ్చే వీటి దేవుడి దగ్గరికి వెళ్ళినా గర్భగుల్లో ప్రవేశపెట్టినా సరే అక్కడ కూడా ఆ డిస్పోజిషన్ పోదు ఆ కామనలలోనే మునిగి తేలియాడుతూ ఉంటారు అని అర్థం తర్వాత స్వర్గపరాహ స్వర్గ పరహాంతే స్వర్గపరాహ అది బహువ్రీ సమాసం అండి స్వగము ఎవరికైతే అయితే స్వర్గ పరహ స్వర్గము పరము పరహ అంటే అర్థం ఏంటి పురుషార్థ అని పరహ శబ్దానికి అర్థం అంటే మనం జీవిత లక్ష్యము పురుషార్థము అంటే మనం జీవితంలో తప్పనిసరిగా కోరిదాన్ని పురుషార్థం కాబట్టి వీళ్ళకి స్వర్గమే పరమ లక్ష్యముగా గలవారు స్వర్గపరాహ అదే అన్నారు భాషకారులు స్వర్గం కావాలి అంటారు తన హృదయంలో ఉండే కామనలను నిరాస నిరాకరించి ఆత్మస్వరూపుడై మోక్షాన్ని పొందడము ఆత్మజ్ఞానాన్ని పొందడం అది కాదు కావాల్సింది వారికి లేకపోతే సమాజ కళ్యాణం అది అక్కర్లేదు స్వర్గం కావాలి స్వర్గపరా ప్రివిలేజ్డ్ స్టేటస్ నాకు ప్రివిలేజెస్ కావాలి మిగతా వాళ్ళు ఎలా నాకు అక్కర్లేదు నాకు ప్రివిలేజెస్ కావాలి అని స్వర్గపరా తర్వాత జన్మ కర్మ ఫలప్రదాం అది సమాసం కదండి ఆ సమాసానికి విగ్రహవాచ్యం చూడండి ముందు కర్మఫల అనే పదం తీసుకోండి అందాము కర్మణ ఫలం కర్మఫలం ఇది ఏ సమాసం అని చెప్పండి అర్థం చెప్పిన తర్వాత చెబుతున్నారు కర్మణ కర్మ యొక్క ఫలం ఫలము గనుక కర్మఫలం ఏ సమాసం ఇది షష్ఠీ తత్పురుష షష్ఠీ విభక్తితో షష్ఠీ తత్పురుష సో కర్మఫలం ఇప్పుడు ఏమిటి కర్మఫలం జన్మయే కర్మఫలం జన్మ ఏవా కర్మఫలం జన్మ కర్మఫలం దీన్ని కర్మధారయా అంటారు మళ్ళీ ఎడా నెక్స్ట్ ఇయర్ ద్వితీయలో ద్వితీయ ఇప్పుడు చదువుతున్నది మీరు అది తృతీయలోకి వస్తుంది జన్మ పుట్టుకయే కర్మఫలం కర్మఫలము కనుక జన్మ కర్మఫలం అంటే వీడేమంటాండి నేను స్వర్గంలో పుట్టాలి అని అనుకుంటాడు అప్పుడు అది ఆ కర్మఫలం ఏమిటవుతుంది జన్మ కర్మ ఫలం దాన్ని ఇచ్చేది కర్మ తత్ప్రదతాతి ఇది జన్మ కర్మ ఫలప్రదా తత్ అట్టి ఫలమును ప్రదదాతి ఇచ్చే ఇచ్చుచున్నది ఇది కనుక జన్మ కర్మ ఫలప్రదా అక్కడ ప్రదాం ద్వితీయ భక్తి ఉంది కదా కాబట్టి ద్వితీయ భక్తులకు మార్చండి తాం వాచం ప్రవదంతి ఇది అనుసజ్యతే అంటే వెనకాల శ్లోకంలో వాచం ప్రవదంతి అని ఉంది కదా వాక్కును పలుకుదురు ఎటువంటి వాక్కు జన్మ కర్మ ఫలప్రదాం వాచం ప్రవదంతి అల్టిమేట్గా వీళ్ళు చెప్పి వాక్కు ఆ వాక్కులో ఉండే కర్మ ఏమిటంటే కర్మఫలాన్ని ఇస్తుంది ఏమిటా కర్మఫలము జన్మ కర్మ ఫలం జన్మ అనే కర్మఫలాన్ని ఇస్తుంది అంటే మీరు ఈ కర్మ చేసుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అంటే స్వర్గంలో జన్మిస్తారు ఇక్కడ మరణించి స్వర్గంలో జన్మిస్తారు అయితే మళ్ళీ జన్మలో మీరు కోటీశ్వరుడి ఇంట్లో పుడతారు కర్మలు ఉన్నాయి అలాగే మళ్ళీ జన్మలో కోటీశ్వరుడి ఇంట్లో పుడతారు అని ఒక కర్మ కాబట్టి స్వర్గప్రధానమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు ఇక్కడ మరణించి ఇంకో చోట పుట్టడం కోసం ప్రివిలేజ్ స్టేటస్లో పుట్టడం కోసం కర్మల్ని చేస్తూ ఉంటారు అటువంటి కర్మల్ని ఎంకరేజ్ చేసే వాచ్యవాక్కులను వీళ్ళు పలుకుతూ ఉంటారు ఇంకా ఆ వాక్ ఇంకా ఎలా ఉంటుందో చెప్తున్నారు క్రియా విశేష బహుళ క్రియా క్రియా ఇది ఇది అర్థం చెప్తాను చెప్పండి క్రియాణం కర్మల యొక్క విశేషాము గనుక క్రియా విశేషా ఇదే సమాసా షష్ఠీ ఋషే మళ్ళీ షష్ఠీపురుషులాం వాచీ తాం అది తే అటువంటి కర్మ ఫలము కర్మ విశేషములు బహులాహ అధికములు ఎం ఏం వాచి ఏ వాక్కునందో తాం అని సమాసం బహుదీయ సమాసం సో క్రియా విశేష బహుళ అనేక క్రియలు వేర్వేరు కర్మలు అన్ని కూడా వేర్వేరు ఫలాలను ఉద్దేశించే కర్మలు ఇవన్నీ గుట్టలు గుట్టలుగా ఉంటాయి ఆ వాక్కులలో ఆ వాక్కుల్లో గుట్టలు గుట్టలు గుట్టలు అలా వస్తూనే ఉంటాయి నిజంగా ఏవైనా కొన్ని వాక్యాలు గుర్తుంటే బాగున్నాను అనిపిస్తుంది నాకు గుర్తు లేవు నా వస్తూనే ఉంటాయి ఏవేవో కోరికలు రాష్ట్రకామాయ ఓ హోమం అవుతుంది రాష్ట్రకామాయ హోతవ్యాహ రాష్ట్రకాముడు రాష్ట్రం అంటే దేశం దేశంలో తనకు ఒక స్పెషల్ స్టేటస్ పొజిషన్ కావాలి ఒక రాజకీయ పొజిషన్ ఏదో కావాలి వాడి హోమం చేయాలి రాష్ట్రకామాయ హోతవ్యాహ మనమోమాలు అని ఇలాగా ఎన్నెన్నెన్నెన్నో కర్మలు ఉన్నాయి సో ఇవన్నీ చేస్తూ ఉంటారు చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు కనుక క్రియా విశేష బహుళాం ఆ వాక్యాల్లో ఈ వేర్వేరు క్రియలు వాటిల్లో వెరైటీలు విశేషాలు వెరైటీ అవి చాలా అధికంగా ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరై నెంబర్ వెరైటీ ఇజ అనెండింగ్ వెరైటీ అవన్నీ ఉండేటువంటి వాక్కులు అటువంటి వాక్కులను వీళ్ళు చెప్తూ ఉంటారు ఈ అవివేకులు చెప్తూ ఉంటారు ప్రవదంతి అవిపస్చిత ఏమిటా ఆ వెరైటీ ఏమిటో అంటారు చూడండి స్వర్గ పశు పుత్రాధ్యర్థా వాచ బాహుల్యే ప్రకాశ్యంతే యయా వాచా అంటే ఏ వాక్కుచేతనైతే ఈ ప్రయోజనాలు ఈ ఫలాలు ఏ ఫలాలు స్వర్గం పశు పశు సంపద క్యాటిల్ వెల్త్ క్యాటిల్ వెల్త్ అని కోరుతాం కర్మలు ఉన్నాయి చిత్రయా యజేత పశుకామహ వెరీ ఫేమస్ యాగం చిత్రాయాగం దాని పేరు చిత్రయా యజేత పశుకామహ క్యాటిల్ వెల్త్ కావాలనుకున్నవాడు ఆ చిత్రాయాగాన్ని చేయాలి సో పశు తర్వాత పుత్ర ఇంకా సరే పుత్ర చెప్పనే అక్కర్లేదు పుత్రకామేష్ఠి ఈమె సూర్యాపేటలో ఓ మహాత్ముడు యాగం చేయించారు అది మొన్న కూడా మాట నేను కేరళలో ఎవరో చేశారు నమ్ముద్రే అనుకున్నాను కేరళలో చేస్తే మనవాళ్ళు మాత్రం ఎందుకు వెనకాలి కాబట్టి మహాత్ములు ఏం చేశారంటే పుత్రకామ్యష్టి చేయించారు సో చూడండి సంతానం లేని వాళ్ళకి అయ్యా సంతానమే సర్వం కాదు సంతానము ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ఇన్ లైఫ్ సంతానం లభిస్తే అది యొక్క అనుగ్రహం ప్రసాదం ఒకవేళ సంతానం లభించలేదనుకోండి ఆ ఈశ్వరుడేదో ఇంకో డిఫరెంట్ సిగ్నల్ ఇస్తున్నాడనమాట సో ఏమని మీకు సంతానం లేదు కాబట్టి నీకు సంతానం కలక్కపోవటమే ఈశ్వరుని యొక్క ఆకాంక్ష కనుక సంతానం లేకుండా మీరు జీవించేసేయండి అని ఈశ్వరుని యొక్క ఆకాంక్షది ఈశ్వరుని యొక్క సిగ్నల్ దాన్ని మనం స్వీకరించి వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ నేను ఆ ఫ్యామిలీ నెల గురును వాళ్ళకి సంతానం లేదు సంపన్నులు సంతానం లేదు క్షత్రియ కమ్యూనిటీలో వాళ్ళు సంపన్నులు వాళ్ళకేం లోటు లేదు సంతానం లేదు సంతానం లేకపోతే ఇంకా సంతానం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు డాక్టర్లని ఇదనేదని పూజలని పురస్కారాలని నోవులు వ్రతాలు ఇవన్నీ పాసిబిలిటీస్ అన్నీ చేశారు అవేం వర్కౌట్ కాలేదు వాళ్ళు ఏం చేశారంటే సుందరచైతన్య గారు నా మహాత్ములు ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఈ సమస్యను ఆయన ముందు పెట్టారు ఆయన సంతానం లేకపోవడం ఏమిటి మీకు చెప్పిచ్చాయేమని చుట్టూ ఉన్న పిల్లలందరూ మన పిల్లలే కదా ఏంటి సంతానం లేదు ఇదో భ్రాంతి ఈ భ్రాంతి మీకు దాని నుంచి మీరు బయటపెట్టుకోండి దానికోసం ఇంకసారి మీరు పర్శ్యూ చేయొద్దు ఆ మీకు అలాగంటే సిగ్నల్ ఇస్తున్నాడు ఇంతకాలం ఇన్ని ప్రయత్నాలు చేసినా ఫలం రాలేదంటే ఈశ్వరుడు యొక్క సంకల్పం ఈశ్వరేచ్ఛ అలా ఉన్నది ఈశ్వరేచ్ఛని మన్నించడం నేర్చుకోండి అని ఆయన బోధించారు బోధిస్తే ఆ ఏ కాలం ఉన్నారో ఆ బోధ వీళ్ళకి ఎక్కింది అది అలాంటి బోధే వాళ్ళు స్వీకరించరు ఆయన నిదులుపెట్టి ఇంకో చూడకపోతారు ఇంకో ఆయన సిద్ధంగా ఉన్నారు పుత్రకామేశ్వర జయంతటానికి ఈయన చుట్టూ ఎందుకు తిరగడం మొత్తానికి వీళ్ళకి ఆ బోధ మనస్సుకి ఎక్కింది ఎక్కితే ఒకసారి ఆ మైండ్లో కరెక్ట్ ఐడియా పడితే విశ్వమే జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్లిప్ అంతకుముందు ఎంత వెలితీ లోటు మన జీవితం వ్యర్థం అనిపించిన పరిస్థితి ఆ దుఃఖం అంతా కూడా ఒక్కసారి బరువు దించినట్టయిపోయి ఫ్లిప్ ఓకే కరెక్ట్ దిస్ ఇస్ ట్రూ ఈ సంతానం చేసుకుని ఏం చేస్తాం సంతానం ఉన్నవాళ్ళని చూడండి ఎవరన్నానా అడిగి చూడండి సంతానంతో వాళ్ళు ఉద్ధరించారో అడిగి చూస్తే తెలుస్తుంది కాబట్టి but i all right it's only a matter of looking at the other side of the coin that's all just to look at it and see what it means anthe gani santanam ledu kaabatti nenu inga waste ayipoyina na botuku waste ayipoy. vallandarku adbhutanga unnaru nenu solayogyunna ipaina abhagyunna ipaina ala anukuntunte vadu daaninchi bayet padaledu just think the other way look at the situation in a different angle ayina mahatpulu vellku oka angle chupincharu vallaki adi boraka ichindi they are the happiest people వాళ్ళు ఎంత సేవ చేశారంటే ఎంతోమంది పిల్లలకి ఎంతంతో సేవ చేశారు వేదాంతం మీద శ్రద్ధమయ్యే తగ్గ భార్యాభర్త కూడా పుస్తకం పట్టుకుని నేను రాజమండ్రి వెళ్తే అక్కడికి తయారు ఆరున్నరకి క్లాస్ అంటే వీళ్ళు ఆరు పోతే వచ్చుకుంటున్నారు ధ్యానం అంటే ధ్యానం గీత అంటే గీత ఏదంటే దే ఆర్ రెడీ దే రా కొవ్వూరు వెళ్తే ప్రేమగా భిక్షిస్తారు ఏ మహాత్ముడు వెళ్ళినా భిక్ష వాళ్ళు ఇంటో చేయాల్సిందే ఏదో సేవ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఏం లోటు వచ్చింది సంతానం లేదు అని లోటు అని అనుకుంటే లోటు అనుకోకపోతే లోటు కానే కాదు కాబట్టి ఈ కామనలన్నీ ఇలాగే ఉంటాయి పుత్ర పుత్రాది పుత్ర పుత్ర అయితే పౌత్ర అదే కొవ్వూర్లో ఎవరో పండితులు ఆయన ఉంటే ఆయన మంచి వేదం చదువుకున్నారు మనం ఆయన్ని దర్శిద్దాము ఆయనకు కొంత సహాయం చేద్దామో నేను వెళ్ళాను ఆయన ఆయన కోడల్ని పిలిపించి నమస్కారం చేసి స్వామీజీకి నమస్కారం స్వామీజీ నమస్కారం ఆయన నన్ను కోరారు మా కోడ ఆమె గర్భవతి మా కోడలకి మా మనవడు పుత్ర సంతానం కలగాలని మీరు ఆశీర్వదించారు అంటే నేను అన్నాను ఏమండోయ్ ఆమె గర్భవతి ఐదో మాసమో ఆరో మాసమోనో ఇంకా ఇంకేం ఎంతో కాలం లేదు రెండు మూడు మాసాల్లో ఆల్రెడీ పుత్రుడో పుత్రికో ఆల్రెడీ ఫిక్స్ ఇప్పుడు నేను దాని గురించి మీమాంస చేయొద్దు అలా ఊరుకుని దైవం ఏమి అనుగ్రహిస్తాడో వేచి ఉండండి డోంట్ ట్రై టు పుష్ యువర్ ఐడియాస్ ఇన్ ఇట్ లీవ్ ఇట్ వేర్ ఇట్ ఈస్ ఎందుకంటే ది డై ఈస్ క్యాస్ట్ రైట్ ది డై ఈస్ క్యాస్ట్ ఆల్రెడీ అలా కాదు మేము మార్చగలమని వాళ్ళదంటే చాలా తప్పుది ఈశ్వరుని యొక్క ఒక సంకల్పము ఆ ఈశ్వరుని యొక్క మహిమ చేతనే ఈ జగత్తు నడుస్తుంది ప్రకృతి అంతా కూడా ఈశ్వరుని యొక్క మహిమే ఆ సృష్టి అనేది కూడా ఈశ్వరుని యొక్క ఒక మహిమది ఆ సంతానం అక్కడ ఆ లింగము ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ జెండర్ ఇస్ ఫిక్స్డ్ మనం దాన్ని స్వీకరించటమే నేర్చుకోవాలి కానీ దాన్ని మ్యానికులేట్ చేసి పనే చేయకూడదు సార్ యూ షుడ్ నెవర్ పుట్ యువర్ విల్ ఎగ్నెస్ట్ ఈశ్వరాస్ విల్ అటువంటి టక్కర్ ఎప్పుడూ చేయకూడదు చాలా తప్పదు అలా చేయటమే తప్పు కాబట్టి మనం ఏం చేయాలి మన విల్ను సస్పెండ్ చేసేయాలి యూ సస్పెండ్ ది విల్ అంతే జస్ట్ కీప్ ఓపెన్ మైండెడ్ న్యూట్రల్ వాట్ ఎవర్ యూ గెయిన్ యూ గైన్ దాన్ని మ్యానుపులేట్ చేసే ప్రయత్నం ఆ మాటే చెప్పాను నేను అలా అనద్దు మీరు చదువుకున్నవారు మీరు అలా అడగొద్దు నేను నేను శుభం భూయాతను ఆశీర్వదం నేను చేస్తున్నాను అనుకోవాలి సార్ అమ్మాయి పుట్టినా శుభమే అబ్బాయి పుట్టినా ఒకటి శుభం ఇంకొకటి శుభం కాదని మీరు అనుకోనేకూడదు కాబట్టి ఈ కామనలు అనేవి మ్యాటర్ ఆఫ్ ఫెయిల్యూర్ టు సీ ద ట్రూత్ కాబట్టి ఇలాగ ఈ కామనలు ఉంటాయి బాహుళ్యమైన ప్రకాశ్యంతే ఈ వాక్కుల్ని మీరు పట్టుకునే ఈ భాగాలని ఆ కామ్య కర్మల భాగాన్ని పట్టుకుంటే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 అంటే నేను అన్నాను చూడండి ద్వితీయ కాండ అదంతా కూడా నేను చాలా ఓపిగ్గా అధ్యయనం చేశాను ఒళ్ళు హోనమయ్యేట్లా అధ్యయనం చేశాను కానీ ఆ తర్వాత భాషలో చూస్తే అదంతా కూడా కామ్యకర్మలే అంతా కామ్యకర్మలే ఆల్ ది వే ఏ టు జీ కామ్యకర్మలే అంతకంటే ఒక్క వాక్యం కూడా కామ్యకర్మలకి సంబంధించినది దాంట్లో లేదు కాబట్టి ఇప్పుడు దాని అధ్యయనానికి మీరు పూనుకుని మీకు ఉన్నటువంటి శక్తిని దాంట్లో మీరు పెడతాను అంటే ఎందువంటి వేదాంత శాస్త్రం చదువుకున్న వారు ఎందుకు ఆ పని చేయాలి అని నేను చెప్పాను ఆయనతోటి ఐ టోల్డ్ ఎందుకంటే వేదాంతం చదువుకున్న తర్వాత మళ్ళీ కామ్యకర్మలోకి వెళ్ళడం ఏమిటి పిహెచ్డీ చేసి మళ్ళీ బీకామ్కి చదవడం అలా ఉంటుంది కాబట్టి క్రియా విశేష బహుగా ఆ వాక్యాలు బహుళంగా అధికంగా కామ్యకర్మలనే ప్రకాశింపజేస్తూ ఉంటాయి ఇంకా భోగైశ్వర్యగతి ప్రతి అనే మాట చూద్దాము భోగశ్వర్యే తయో గతిహీ ప్రాప్తి భోగైశ్వర్యగతి ఎందుకండి ఇన్ని కర్మలు చేయటం నేను ఇందాక మీకు మనం చూశాను రెండు కావాలి భోగము ఐశ్వర్యం అవి ఫలాలు గతి అంటే ఫలం పొందాలి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 ఈ పొందటాన్ని గురించి సాధనాలు కావాలి సాధనాలు ఏమిటి కర్మలు అటువంటి సాధనములైనటువంటి ఏ కర్మలు అనేక కర్మలు వేర్వేరు కర్మలు విశేష అంటే వేర్వేరు క్రియా విశేష అనేకములైన కర్మలు ఉన్నాయి ఆ కర్మలతోటి ఆ వాక్కులు నిండి ఉంటాయి అదే అంత తద్బహులాం తాం వాచం ప్రవదంత ఇటువంటి వేర్వేరు కర్మలు వాటి ఫలాలను గురించి చెప్పేటువంటి వాక్కులు ఆ వాక్కులనే వీళ్ళు చెప్తూ ఉంటారు ప్రభావంత ఆ వాక్కులనే చెప్తారు ఒకసారి నేను సీతారామ కళ్యాణానికి ఆహ్వానించారు నేనేదో ఏదో శ్రీరామనవం అంటే నాకుండి ప్రీతి చేత ఏదో నేను ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ అన్నదానం ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయితే నన్ను ఆహ్వానించారు సరే కళ్యాణానికి ఆహ్వానించారు ఆ సందర్భంలా వచ్చింది ఫోర్ నేను వెళ్ళి అక్కడ వెళ్ళాను వెళ్ళానంటే తీసుకెళ్ళారు వెళ్ళాను నేనేం చేస్తాను కళ్యాణంలో కర్మ భాగంలో నా ప్రవేశమే ఉంటుంది సో నాకొక సీట్ ఒకటి వేసారు కూర్చున్నాం కళ్యాణం మొదలుపెట్టారు కళ్యాణం అన్న ఒక తంత్రం తంతు అంటారు తెలుగులో సంస్కృతంలో తంత్రం అనే పదానికి తంతు సో ఇట్స్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఇట్ కంటిన్యూస్ అలాగే నడుస్తూ ఉంటుంది మొత్తానికి ఎండ శ్రీరామురావు బట్టి చైత్రశుద్ధ లేదు కదండి ఎండ ఆ మధ్యలో ఏదో చిన్న చిన్న బ్రేక్స్ వస్తాయి ఓ బ్రేక్ వచ్చినప్పుడు ఆ మైక్ ఇదే పుష్టు మే ఇన్ వన్ ఆఫ్ ది బ్రేక్స్ ఫైవ్ సిక్స్ బ్రేక్స్ వస్తాయి చుట్టూ వెయ్యి మంది జనం దే పుష్టుడు ది మైక్ టు మే ది ఆస్కి మీ టు టెల్ సంథింగ్ నేను అక్కడ కూర్చుని ఉన్నాను కాబట్టి విఘ్నేశ్వరులా ఏదో ఒకటి చెప్పమని అన్నం మర్యాద కాబట్టి దే పుష్టుడి సో నేను చెప్పాను రామ అనేది ఒక గొప్ప నామము ఈ నామం ఒక గొప్ప అవతార పురుషుని యొక్క అవతార పురుషుడిని సూచిస్తుంది రాముని యొక్క జీవితం యొక్క ప్రధాన స్వరూపం ఇది రామో విగ్రహవాన్ ధర్మ రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి రామనామాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి లేకేదో పది నిమిషాలు చెప్పాను వాళ్ళు పది నిమిషాలు చెప్పమంటే నేను సగమే చెప్తాను నేనే ఎక్కువ చెప్పను వాళ్ళు అన్న టైము నేను ఎప్పుడూ ఒక్క మినిట్ కూడా దాకా అలా ఇచ్చిన టైం ప్రకారం చెప్పేసి నా దారిని నేను లేచి వస్తాను చెప్పానైపోయింది ఈ లోపల ఇంకొక గ్యాప్ వచ్చింది ఇంకో గ్యాప్ వచ్చింది ఇంకో గ్యాప్ వచ్చింది అలా మూడు నాలుగు గ్యాప్స్ వస్తాయి ఆ గ్యాప్లో ఇంకోహళ్ళు చెప్పడం ప్రారంభించారు ఇంకోహళ్ళు చెప్పడం ప్రారంభించారు వాళ్ళు చెప్పింది వింటూ అంటే నాకు చాలా సిగ్గి అనిపించారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కళ్యాణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అని దానికి దృష్టాంతాలు ఈ కళ్యాణం చేసినట్లయితే వీసా రాని వాళ్ళకి వీసా వస్తుంది నిజంగా దేవర్ సేమ్గా నేను వినే మీకు దృష్టాంతాన్ని చెప్తాను నేను కల్పించి చెప్పను జనరల్గా అప్పుడప్పుడు కల్పించినా జనరల్గా కల్పించి చెప్పను వీసా అందులో ఆయన ఏమని చెప్పారంటే నేను ఆశ్చర్యపోయాను ఇది జర్మనీ వీసా రావడం కష్టం ఒక జర్మన్ వీసా రాలే కావాలి అతనికి జర్మనీకి కూడా మన వాళ్ళు వెళుతూ ఉంటుంది కంప్యూటర్ జర్మన్లో ఉద్యోగం వచ్చింది కానీ వీసా రాదనే ఒక నిరాశతో అతను ఉన్నాడు కళ్యాణానికి వచ్చాడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు అతను కాబట్టి మీలో ఎవరైనా వీసా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కళ్యాణానికి వెంటనే నేమ్ మీరు రిజిస్టర్ చేయండి అక్కడ ఆయన కూర్చుని ఉన్నారు కళ్యాణం నేమ్ రిజిస్ట్రేషన్కి మీరు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు రిజిస్టర్ చేసుకోండి మీ గోత్రనామాలతో కళ్యాణం చేయిస్తే మీకు వేసా అవసరం పరీక్ష పేస అయ్యి పేస మీ అబ్బాయి ఎంసెట్ పరీక్ష పేసవ్వాలంటే మీరు రామ కళ్యాణం చేస్తే పేస ఇలాగా ఆ సందర్భాల్లో ఎన్ని ఐడియాస్ ఆయనకు వస్తే అన్నీ కూడా చెప్పేస్తూ ఈ విధంగా చెప్తున్నాం శ్రద్ధగా ఉంటున్నారు జనం ఇది ఎలా ఉన్నది సీతారామ కళ్యాణం అనేటువంటి ఆ ప్రోగ్రాం యొక్క స్టేటస్ని బాగా దిగజార్ చేశారని అనిపించింది ది వే దే ఆర్ ప్రెసెంటింగ్ డి చాలా మనస్సుకి క్లేషం అనిపించింది కాబట్టి ఈ విధంగా ప్రవచనాలు చెప్పేస్తూ ఉంటాం చాలా విడ్డూరంగా చెప్పేస్తుంది ఒక ఒక ఆమె ఉండేది కొంచెం భయస్వభావం ఏదో భయం భయం అనేది కొంచెం ఇమోషనల్ ప్రాబ్లం అందరికీ ఉంటాయి అయితే ఆమెకి ఈ భయాన్ని పోవడానికి ఏం చేయాలి అని నన్ను అడిగాను అడిగితే నేను చెప్పాను హనుమంతుని యొక్క వాక్యం అదో చెప్పి దీన్ని మీరు స్మరిస్తూ ఉండండి హనుమంతుడిని స్మరించాలి భయం అంటే హనుమంతుడి మరి స్టాండర్డ్ అది వైదిక సంప్రదాయం సో అది మీరు చూపించండి చెప్పాను అది మీద నా దారిని నేను చక్కవచ్చాను కలవచ్చు కలవాల్సి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్తే ఆ అమ్మాయి అంటుంది నాతోటి మీరు హనుమంతుణ్ణి చేయమని చెప్పారు కానీ ఇంకొక ఆయన ఏం చెప్పారంటే పంచముఖ హనుమాన్ చేస్తే మీకు ఇంకా బాగా లాభం వస్తుందని చెప్పారు అని ఇది మానేసారి చేస్తున్నానని అని చెప్పి నన్ను కరాబరేషను మరి నేను చేస్తున్నది కరెక్టేనా నేనేం చెప్తాను అమ్మాయి వేదాంతం చదువుకుంటూ పోయిగా ఇదొకటి మళ్ళీ ఇదో ఒకటి మధ్యలో మళ్ళీ తత్వబోధ ఆత్మబోధ అంటూ ఉండడం మధ్యలో ఇదొకటి తత్వబోధ ఆత్మబోధ మరి శంకరాచార్యల వాక్యాలు తీసు చూడండి ఆత్మబోధం ఒక శ్లోకం తీసు చూడండి మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటే దాని ఈవెన్ ద స్పిరిట్ నాట్ టేకిన్ అంటే అకౌంట్ దట్ ఈస్ ది ప్రాబ్లం పంచముఖ మళ్ళీ దాని ఇంకో సందేహం ఏమైనా హనుమంతునికి ఐదు ముఖాలు ఉన్నాయా అంటే నన్ను అడిగితే నేనేం చెప్తాను నాకు తెలుసు ఐదు ముఖాలు లేవు నాకు తెలుసు ఒకటే ముఖం ఉంటాయి అదర్ ఐ డోంట్ నో ఎందుకంటే నేను వాల్మీకి రామాయణంలో హనుమంతుణ్ణి చూశాను దాంట్లో ఆయనకు ఒకటే ముఖం అది సమాచారం ఐదు ముఖాల సంగతి ఐ డోంట్ నో మరి ఉన్న చోట ఉన్నాయి కదా ఉన్న చోట ఉన్నాయి ఆ ముఖాలకు అర్థం కూడా మీకు తెలిసి ఉండాలి పృథ్వీ తేజ వాయు ఆకాశాలకు రిప్రజెంటేటివ్గా పంచముఖాన్ని రుద్రుడికి చెప్పారు గాయత్రికి చెప్పారు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క కోడ్ కలర్ కోడ్ కూడా ఉంది ముక్తా విద్రుమాని ఒక కలర్ కోడ్ కూడా ఉంది ఈ కలర్కి ఈ పృతి ఈ భూతము పంచభూతాలు అలాగే సింబాలిక్గా చెప్పారు నువ్వు ఆ ఉన్న చోట సింబాలిజం అర్థం చేసుకోవాల్సింది పోయి ఎక్కడా ఎవడు చోట అవి పట్టుకు పెడతానంటే నేను ఏమనుకోవాలి ఇంకా కాబట్టి క్రియా విశేష బహుళాం ప్రమదంతి అలా చెప్తూనే ఉంటారు అయితే ఈ చెప్పి వాళ్ళందరూ తప్ప ఉప్ప అంటే ఏమండదు తప్పు ఉప్పులు ఏమో చెప్పలేము కానీ సంసారం అయితే మాత్రం అవుగుని ఉంటారు శంకరులను అడగండి ఆయనే చెప్తారు మూఢాహ సంసారే పరివర్తంతే ఇంసారే పరివర్తంతే అలా సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటుంది హనుమంతుణ్ణి మీరు అడిగితే సపోజ్ ఒక హైపోతటికల్ సిచ్యువేషన్లో మీరు హనుమంతుణ్ణి అడిగితే హనుమంతుడు ఏం చెప్తాడో తెలుసిన రామనామాన్ని జపం చేయమని చెప్తాడు హీ విల్ సే దాట్ మీరు ఊహించాలి హనుమంతుని హృదయాన్ని భావన రామాయణం చదివితే తెలుస్తుంది సుందరగాన్ని చదివితే మీకు అర్థమైపోతుంది హనుమంతుడు మనం అడిగితే ఆయన ఏం చెప్తాడో అర్థమైపోతుంది హనుమంతుడు జయచతిబలో రామ లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా అభిపాదిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్ట కర్మణి ఆయన రాముణ్ణి మీరు ధ్యానం చేయండి రామనామాన్ని జపించండి రాముడు జీవించినట్టుగా జీవించే ప్రయత్నం చేయండి రాముని యొక్క అవతారంలో ఉండే స్పిరిట్ని తీసుకుని ధర్మానికి కట్టుబడి బతకండి అని అలా చెప్తాడు కాని ఇంకోలా చెప్పాడు హనుమత్ సర్వస్వం అన్న ఒక హనుమత్ సర్వస్వం ఆ పుస్తకంలో వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ వన్ ప్రతిదానికి హెడింగ్ ఈ డిజైర్కి ఇది ఈ డిజైర్కి ఇది అన్ని హనుమంతుడికి సంబంధించినవి శ్లోకాలు ఆ శ్లోకాల్లో ప్రింటింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఏం చేస్తారు ఇప్పుడు ఆ హనుమతి సర్వస్వామి వాట్ టు డూ అబౌట్ ఇట్ దాంట్లో ప్రింటింగ్ మిస్టేక్స్ ప్రింటింగ్ మిస్టేక్స్ ఒకటి ప్రింటింగ్ మిస్టేక్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆ ప్రింట్ చేసి ఆ కూర్పు కూర్పు చేసే వ్యక్తి ఉంటాడు అతను చేసే మిస్టేక్స్ ఉంటాయి అవి ఒక రకం మిస్టేక్స్ తెలిసిపోతాయి ఇంకో రకం మిస్టేక్ రాసిన వాడు మీరు చేసిన మిస్టేక్స్ వాడికి రాని మిస్టేక్స్ ఉంటాయి ఒక ఆయన అన్నారు ఈ ప్రింటర్ అన్ని మిస్టేక్స్ చేసేదనండి నేను అన్నాను ప్రింటర్ చేసాడు సరే మీరు చేసిన మిస్టేక్స్ సంగతి ఏమిటండి అని అడిగాను మీ మీ మిస్టేక్ సంగతి ఏమిటి నా మిస్టేక్స్ ఏమన్నా మీరు ఇచ్చిన మీ రాతప్రతి చూపించండి చూశాను నేను ఆ రాతప్రతిలో మొట్టమొదటి శ్లోకమే తప్పు మరి ఈ తప్పు మాట ఏమిటి ఇది ప్రింటర్ చేసిన తప్పు కాదుగా ప్రింటర్ చేసిన తప్పు ఉంది మీరు చేసిన తప్పు ఉంది అంటే ఆయన అంటారు ఇది ఒరిజినల్లో తప్పు అలా ఉందండి డోంట్ సే దాట్ డోంట్ సే దాట్ ఒరిజినల్ మీరు ఏది చూసారో వావిళ్ళ రామస్వామ శాస్త్రి పుస్తకం దాంట్లో తప్పులు ఉండవు దే డూ క్లీన్ జాబ్ నాకు అర్థమైనంతలో వాళ్ళ పుస్తకంలో కానీ గోమఠం వాళ్ళ పుస్తకంలో కానీ గీతా పుస్తకంలో కానీ తప్పులు ఉండవు అది చూసి రాసినప్పుడు తప్పు చూసి రాసినప్పుడు తప్పు ఎందుకు వచ్చింది సంస్కృతం రాదు గనక మళ్ళీ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దాట్ సో సంసారే పరివర్తన్ కామన్ ఇందోపనిషత్తి పాఠం ఇలాగే ఉంటుంది ఇది ఇంకో రకంగా ఉండదు అది ఇంకెలా ఉంటుంది దాంట్లో ఉన్నది అది తర్వాత శ్లోకం భోగైశ్వర్యప్రసక్తయాపహృతేత వ్యవసాయాత్మికా బుద్ధి సమాధం విధీయతే ఇటువంటి కామ పరాయణులు ఎవరైతే ఉంటారో భోగ పరాయణులు కామమే కామనలే ప్రధానం ఇంకేమీ లేదు ఈ భోగ పరాయణులు ఉన్నారే వీళ్ల జీవితంలో వ్యవసాయాత్మిక బుద్ధి అనేది అసలు రాదు దరిదాపులకి ఆ నిశ్చయాత్మికమైన బుద్ధి రా ఎందుకంటే కామనలు అలాంటివి ఇప్పుడు పవర్ పవర్ హంగిరీ పీపుల్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీరు చెప్పలేదు వాడికి ఒక స్థిరం ఉండదు ముద్రగడ పద్మనాభవన్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఎప్పుడూ చెప్పడం కష్టం అది పెద్ద ఇజ్ పజిల్ ఇటీస్ ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పడం ఓసారి బీజేపీలో ఉంటారు ఓసారి కాంగ్రెస్లో ఉంటారు ఓసారి తెలుగుదేశంలో ఉంటారు ఒకసారి ఇండిపెండెంట్గా ఉంటారు ఓసారి వెయిటింగ్ టు జాయిన్ పార్టీ స్థితిలో ఉంటారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టం మైసూరారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ సరిగ్గా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టి టైంలో దాట్లో దూకడు వచ్చేసి రాంగ్ ఇప్పుడేమో కాంగ్రెస్ అని తెలుపుతాడో ఏదో పెద్ద ఐడియాలజికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నట్టుగా తిరుతాడు ఐడియాలజీ అనేది ఏం లేదు అప్పుడు ఎస్టిమేట్ ఏం చేసాడంటే ఆయన కాంగ్రెస్ ఓడిపోతుంది తెలుగుదేశం వస్తుందని ఎస్టిమేట్ చేశాడు ఐదేళ్లు అపోజిషన్ లో కూర్చున్నాం మినిస్టర్ ఇస్తానని యువతల వైపు వాళ్ళు చెప్తే మినిస్టర్ పదవి కోసం వచ్చారు కానీ జరిగింది అపోజిట్ ఆ పని చేయకపోతే మినిస్టర్ పదవి వచ్చి ఉండేది ఎవడో ఒక ఆస్ట్రాలజర్ తప్పుదారి పట్టించుతాడు సార్ లైక్ ఐడియాలజీ లేదే వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నారు కొంతమంది దీంట్లో కూడా రాజకీయంలో కూడా కొంతమంది ఉన్నారు మన దేవాదాయ శాఖ మంత్రి అటువంటి వాడారు వ్యవసాయాత్మిక బుద్ధికి దృష్టానం ఏదో ఒక స్థిరమైన మార్గంలో ఉంటాడంతే ఏది ఏమైనా నెగ్గీది ఓడితే అదే మార్గంలో ఉంటాడు మంచి మనిషి కాబట్టి ఈ కామనలలో పడ్డవాళ్ళు వాళ్ళు ఇంకో ఇప్పుడు సపోజ్ ఒక గురువు దగ్గర ఉన్నారనుకోండి ఇంకో గురువు వచ్చి నీకు ఇంకొక ఆకర్షణీయంగా ఇంకోటి చెప్పనుకోండి వీడిచిపెట్టంకోటి పోతాడు ఒక గురువు దగ్గర స్థిరంగా ఉండాలని నేను చెప్పను అలాంటి మాట నేను ఎప్పుడు చెప్పను అయినా కూడా నేను ఈ మాట అంటున్నాను ఎందుకంటున్నానంటే ఆకర్షణ వెనకాలకు గురువు దగ్గర స్థిరంగా ఉండకల్లా ఆత్మ సద్గురువు ఆత్మ ఇది గురువుని అల్టిమేట్గా తెలుసుకోవాలంటే అప్పటివరకు యాత్ర యాత్ర నడుస్తూ ఉంటుంది ఈశ్వరో గురు అక్కడ కంక్లూడ్ అవుతుంది అంతేగాని ఒక ఒక గురువుని అలా పట్టేసుకొని ఉండాలని నా అభిప్రాయం కాదు కానీ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ వీళ్ళు ఈ ఆకర్షణల నుంచి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇంకో దొరికిం ఎలా జంపులు చేస్తూ ఉంటాం సో భోగైశ్వర్య ప్రసక్తనా ఈ ప్రసక్త అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట అది గీతలే గీతలోనో భాషలో సత్త అంటే మీకు చెప్పాను అతుక్కుపోవడం అని చెప్పాను చూడండి ప్రకృష్ట సత్త భోగమో ఐశ్వర్యమో భోగము అంటే ప్రెషర్ ఐశ్వర్యము అంటే ద మీన్స్ ద రిసోర్సెస్ భోగానికి రిసోర్సెస్ కావాలి కదండీ డబ్బు కావాలి కదండీ ఆ రిసోర్సెస్ వీటిల్లో పీకల్ దాకా మునిగిపోయి ఉంటారు భోగైశ్వర్య ప్రసక్ దాంతో ఏమైపోతుంది తయాపృత చేతసాం సో ఈ కామనాల లక్షణం ఉందే ఆ లక్షణం ఆ వాక్కులు ఆ కామనల్ని బోధించే వాక్కు వాచం పదం తయా అంటే అటువంటి వాక్కు చేత అపహృత చేతసాం వీళ్ళ వివేక బుద్ధి అంటే వీళ్ళలో ఏ వివేకము మిగిలి ఉండదు అటువంటి వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి అనిశ్చయాత్మకమైన బుద్ధి అంటే ఏంటి జీవితంలో లక్ష్యము ఆత్మజ్ఞానము మనం ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాలి ఈ సంసారము నడుస్తూ ఉంటుంది దాని సంసారం గురించి మనం ఊరికే బెంగపెట్టుకోవాల్సిందే లేదు ప్రశంసించాల్సిందే లేదు అదే పద్ధతిలో నడుస్తూ ఉంటుంది అది ఆ పద్ధతి ఏమిటి అనేది మనం నిర్ధారణ చేసేది ఎలాగూ కాదు అదేదో ఆ డెస్టినీ ఎలా నిర్ధారణ చేస్తుంది దానికి సంసారం గురించి చేయాల్సినవివో కొద్దిగా ఉంటాయి అవి చేసేయటమో దాని దారిని దాన్ని నడవనివ్వడం ఎవరో ఒక ఆయన వచ్చిన తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందండి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది ఇప్పుడు హైదరాబాద్ ఏమైపోతుందో ఇప్పుడు ఇక్కడ ఉండాలంటారా ఎక్కడికైనా ఓడిపోవాలి ఏమండీ ఎలా సంసారం నడుస్తూ ఉంటుందండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మీ కర్తవ్యం మీరు చేసుకోండి మీరు ఈశ్వరుని ఆరాధించుకోండి అంతా నడుస్తూ ఉంటుంది అవి అవి అండి సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిపోతుంది ఏ వయ్యూ వరీ లెట్ యు అలౌ థింగ్స్ టు హ్యాపన్ ఈశ్వర్లు ఏదో చూస్తే మన్మోహన్ సింగ్ రాజ్యం ఏమైపోతుంది ఏమైపోతుందో ఏమో ఏం చెప్తాం వన్ ఇయర్ నడుస్తోంది కదా ఈ బోటు వన్ ఇయర్ నడిచింది హూ నోస్ అల్టిమేట్లీ హూ నోస్ హౌ థింగ్స్ విల్ హ్యాపన్ హౌ హౌ యూ కెన్ ప్రొడిక్ట్ యూ కెనాట్ ప్రొడిక్ట్ ఇన్ ఎనీ కేసు కాబట్టి ఆ విధంగా బుద్ధిలో చాంచల్యాన్ని రానివ్వకూడదు అటువంటి నిరాశ నిస్పృహల్ని రానివ్వకూడదు మన వస్తుంది సమాజం భారతీయ సమాజం అనేక ఒడుదుడుకుల్ని తట్టుకుని నిలబడింది ఔరంగజీబు రాజ్యం పూర్తయి కూడా ఇంకా మనం హిందువులుగానే మిగిలి ఉన్నాం సో అలావుద్దీన్ కిర్జీ వచ్చి వెళ్ళాడు ఇంకా దేశం అలాగే ఉంది అలాంటిది కాబట్టి మంచివాళ్ళు వచ్చారు ఓ శివాజీ చక్రవర్తి వచ్చాడు శ్రీరాముడు పాలించాడు కొని అర్వాచన కాలంలో తరువాతి కాలంలో మంచి మంచివాడు కూడా పాలించాడు అంటే అన్నీ నడుస్తాయి కనుక దాని గురించి మనస్సులో నిరుత్సాహం పడాల్సింది ఏం లేవు మహాత్ములు ఎప్పుడు కూడా ఇటువంటి పొలిటిక్స్ దాంట్లో తలదోర్చడం అనే వస్తుంది పొలిటిక్ పొలిటీషియన్స్ లో వీడు మంచివాడు వాడు చెడ్డవాడు అని వీళ్ళందరూ చాలా కల్తీగా ఉంటారు కరెక్ట్గా వీడు ఈ పార్టీ పెర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని చెప్పి పార్టీ ఏం లేదు దిస్ పార్టీ ఈజ్ ఆల్ ది వే బ్యాడ్ అని చెప్పి పార్టీ కూడదు అంతా మిక్స్డ్ బ్యాడ్ కాబట్టి మనం దాని గురించి ఏ రకమైనటువంటి కమిట్మెంట్ అనవసరం మన కమిట్మెంట్ ఒక్కతోటి ఉండాలి వ్యవసాయాత్మిక బుద్ధి ఆత్మజ్ఞానము దానికే కమిట్మెంట్ అలాంటి కమిట్మెంట్ భోగ పరాయణకి ఉండదు భోగంలో మునిగి వాళ్ళకి అలాంటి కమిట్మెంట్ ఉండదు అంచేతనే సమాధౌన విధీయతే వాళ్ళ బుద్ధి ఏకాగ్రతను సమాధి అంటే ఏకాగ్రత ఎప్పటికీ వాళ్ళు చేరుకోలేరు ఆ ఏకాగ్రతను వాళ్ళ బుద్ధి ఎలాగా చంచలంగా చాలా హింసపడుతూ అలాగే ఉంటుంది చెప్పిస్తే ఏకాగ్రత అనేది వాళ్ళకి సిద్ధించదు ఇది మంచి శ్లోకం ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో ఈ కామనిందోపనిషత్ పూర్తయిపోతుంది దాని తర్వాత నిస్త్రైగుణ్యోపనిషత్తు చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి వాళ్ళు కంటిన్యూ చదువు ఓం పూర్ణముదూర్ణ పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హం తత్సతే శ్రీకృష్ణాస్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్